్రహ్మస్పత ఆను సేదసాదనం శ్రీమహాగణాధిపత సమారంభా శంకరాచార్యమ్యమాయ వందే గురుపరంపరా ओम ओ भद्रंकृुयाम देवा भद्रम पश्येम्षीजत्रा स्थिर सुषुवागुंसनूभिषेम देशुस्ति वृद्धश्रवास्तिषा विश्वस्ताक्ष స్వస్తినోహస్పతి భావరసద్భివా స్మాదద్వైవా భాష్యకారుల అవతారిక పూర్వశ్లోకాహా గడచిన శ్లోకము చాలా గొప్పది మనం విస్తారంగా చూసి ఉన్నాము ఆ శ్లోకంలో మోక్షము బంధము అనే ద్వంద్వములు ద్వంద్వ ద్వంద్వం కాని ఉత్పత్తి ప్రళయములనే ద్వంద్వములు కాని ఇవేమీ లేవని సాధకుడు జిజ్ఞాసు ఇత్యాది స్థితులు కేవలము అధ్యారోపములు తప్ప వాస్తవాలు కావని తాత్కాలికంగా అలాగంటే ఒకనొక అధ్యారోపణం చేసుకుంటే చేసుకోవచ్చు కానీ అది స్వరూపానికి సంబంధించింది కాదు అని చెప్పాడు అంటే అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను సాధకుడను ఇంకా లక్ష్యాన్ని చేరుకోవటం తర్వాయి నేను లక్ష్యాన్ని చేరుకోలేదు అని వీడు అనుకుంటున్నంతకాలం వీడు సాధకుడుగానే ఉంటాడు నేను నాలో ఏ వెలితీ లోటు లేదు నేను పూర్ణుడను అని తెలిసేసుకోవటమే ఇప్పుడే తెలుసుకోవటం అంతే ఎప్పుడు మీరు తెలుసుకుంటే అప్పుడే మీరు ముక్తులు జీవన్ ముక్తులుగా ఉంటారు కాబట్టి నేను సాధకుణ్ణి ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఆయన గురువు గారు మేము శిష్యుడు వీడు జీవించినంతకాలం అంతేది వాడింకేంపైకి వస్తాడు ఎప్పటికైనా ఆ గురువు గారు ఏదో ఇది వీడు అది కాబట్టి ఆ రకమైన నేను సాధకుణ్ణి నేను శిష్యుణ్ణి అనే ఒక ఫిక్సేషన్ ఉంటే అదే ఆటంకమై కూర్చుంటుంది అందుకోసమని సరే శిష్యుడు గురువు ఆ సంబంధము చాలా పవిత్రమైనది ఆల్ దట్ ఇస్తే బట్ దెన్ ఎ పాయింట్ కమ్స్ ఎప్పుడైతే మీరు అటువంటి ద్వంద్వాలకు ద్వైతానికి అతీతంగా తత్వాన్ని తెలుసుకుంటారు ఈ విషయాన్ని చెప్పకపోతే జనాలు అక్కడే ఫిక్స్ అయి కూర్చుంటారు గురించి చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో చిన్న రహస్యం ఏంటంటే మనిషికి అల్పత్వమునందు అజ్ఞానమునందు ఒక అభిరుచి ఉంటుంది తాను అల్పుడని అనుకోవడంలో అభిరుచి ఉంటుంది ఉదాహరణకి ఒక సాహిత్యం ఒక రకం సాహిత్యం ఉంది ఆ సాహిత్యంలో మనిషి నేను దాసుని అనుకోవడంలో సంతోషపడుతూ ఉంటాను టు బిగిన్ విత్ ఇట్ ఈస్ వెరీ గుడ్ పెద్దలకి సేవ చేయాలి ఈశ్వరుని ఎందు సో సేవాభావంతో భక్తిని చేయాలి ఆల్ దట్ ఈస్ వండర్ఫుల్ కానీ ఎప్పటికైనా శివోహమ్మను తెలుసుకోవాలి సో వీడు దాసుడిగా ఫిక్స్ అయిపోయి కూర్చోక్కర్లేదు సో ముందు దాసుగా ఆరంభం చేసి దాసుడు దా దాసు నుంచి బయటికి వెళ్ళిపోవాడు ఆ దాస అనేది అది ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది కానీ తక్కువ దగ్గరికి వచ్చేప్పటికీ బాగులేదు అది నేను దాసుని దాసు దాసు అని ఆఖరికి ఏమైపోతుందంటే చెప్పడంలో ఎవడు బాగా పోటీ పడితే వాడు నేను నేను దాసుని అంటే హరిదాసుని నేను అంటాడు ఇంకోడు అంటాడు నేను దాసు హరిదాసుని కాదు హరిదాసుని దాసుడు అని అంటాడు అంటే ఇంకొక స్టెప్పు ఇంకో ఆయన అన్నాడు దాసానుదాసరమావధి దాస దాస దాసోస్మి ఇంక వీణ్ణేం చేస్తారు మీరు హౌ కెన్ యూ బీట్ దాసు అన్నవాడిని దాస దాసు అన్నవాడు బీట్ చేశాడు ఇప్పుడు వీడిని బీట్ చేయండి వాడు ఇంకా మీరు మూడు చెప్తే వాడు నాలుగు చెప్తాడు నాలుగు చెప్తే ఐదు చెప్తాడు అంచేతనే దానికి దీని పద్ధతి ఇలా కాదని దాసాను దాస చరమావధి దాస దాస దాసోష్మి నవ్ హవ్ అర్ యు గోయింగ్ టు బీట్ మధ్యలో ఎట్సెట్రా ఎట్సెట్రా పెట్టి అప్ టు ఇన్ఫినిటీ అని పెట్టాడు ఇంకా మీరు ఎలా బీట్ చేస్తారు సో ఈ రకమైన ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది అలా ఎప్పుడైతే నిర్మాణం అయిందో వీడు ఆ ద్వైతంలో ఇరుక్కుపోతాడు అందుకు తర్వాత అస్తమాను నేను దాసుని అనుకోవటము అది శోభను ఇవ్వదు మహారాజకుమారుడు రాజకుమారుడు ఎప్పటికైనా నేను పాలకూడను నేను రాజును అని తెలుసుకోవాలి కానీ నేను దాసు అని కాబట్టి విద్యార్థులకి హై స్కూల్లో కాలేజీలో చదివేపుడు టీచర్ మంచి టీచర్ ఎం చేసేవంటారా నువ్వు వచ్చి మాట్లాడబ నేను కెమిస్ట్రీ కానీ లేకపోతే మరొకటి కానీ కొంత చెప్పి అమీరుగా నువ్వు రావచ్చి చెప్పు అని ఆయన పక్కన వేసుకుంటుని చెప్పాను ఎవరు మొట్టవాడు అయ్యో మేం చెప్పడం ఏడు అనుకునేవాళ్ళం తర్వాత క్రమక్రమంగా అభ్యాసం వచ్చింది ఎప్పటికైనా అలాగే పైకి రావాలి సో ఈ ఈ స్థితి ఈ విషయాన్ని బలంగా చెప్పడం కోసం ఆ శ్లోకము ఆ మంత్రము అది శ్లోకము మంత్రము కూడాను కారికలు కాబట్టి శ్లోకము తేజోబిందు ఉపనిషత్తులో ఉంది కాబట్టి మంత్రమును కూడా స్వీకరించవచ్చును అది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అది అంతేగాని సిస్టమ్స్ అని కాదండముందు అభిప్రాయం కాదు సిస్టమ్సే పరమార్థం కాదు అని చెప్పడం అభిప్రాయం తర్వాత అదొక పాయింట్ చెప్పాం అయితే ఇంకో పూర్వ శ్లోకార్థాన్ని మీకు నేను ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా బ్రీఫ్గా చెప్తున్నా అంటే చెప్పింది చెప్పినట్టు అనిపిస్తుంది బట్ స్టిల్ దేర్ ఈస్ ఆల్వేస్ ఎఫ్రెష్ ఆర్ న్యూ పాయింట్ సో శృతి కూడా మరి బంధమోక్షాలు లేకపోతే శాస్త్రం వ్యర్థమైపోదా ఏం వ్యర్థం కాదు ఎందుకంటే శృతి కూడా పదముల చేత గోచరమయ్యే తత్వము అని లేదు వాక్యాలకి పదాలకి గోచరమయ్యే తత్వము అని లేదు లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ ఎ మెంటల్ టూల్ ఆ సత్యాన్ని మనం విస్మరించకూడదు భాష అనేది సంస్కృత భాషతో సహా ఇట్స్ ఎ మెంటల్ టూల్ మైండ్ ఉపయోగించుకునేటువంటి ఒక ఉపకరణం మైండ్లో ఒక అభిప్రాయం ఉంటుంది ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ప్రయోగించే ఒకనొక సాధనము భాష మనస్సుకి అందని తత్వము భాషకి కూడా అందదు అయితే మరి భాషను ప్రయోగించి బోధించాలా అక్కర్లేదా మరి శబ్దము కదా భాష రూపంగానే ఉంటుంది కదా అంటే ఆ భాష ఇదిగో ఇలా ఉంటుంది నిదేశం రూపంగా ఉంటుంది తప్ప ఇదమిం అని పరమాత్మని బోధించేదిగా ఉండదు అంచేతనే ప్రసిద్ధమైన ముండక మంత్రము అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవ్యయత్ అని ఆ పరమాత్మ స్వరూపాన్ని చుట్టా అది శబ్ద శబ్దస్పర్శ రూపరస గంధములు ఏది అది కాదు ఇవి కలిగి ఉన్నది కూడా కాదు శబ్దము అది కాదు దాని శబ్దము లేదు అశబ్దం తత్పురుష సమాస బహుద్రీహి సమాస రెండు ఉంటాయి దాంట్లో కాబట్టి అంటే అర్థం ఏమిటి ఈ ఇంద్రియ గోచరము అయినటువంటి తత్వములు ఏవి కూడా దాని దరిదాపులకు చేరవు అనే ఆ విధంగా నిషేధరూపంగా చెప్పింది తప్పిస్తే ఒక వస్తువుగా అదేమీ చెప్పలేదు అంచేతనే మరి బంధమోక్షములు యథార్థములు ఎప్పుడౌతాయి బంధము సత్యమయ్యి ఆ సత్యబంధం నుంచి విముక్తి సత్యమైతే బంధమోక్షాలు యథార్థమవుతాయి కానీ బంధము సత్యము కాదు అంటే ఏమిటి ఈ ఆత్మస్వరూపాన్ని పొందుటా అన్నది ప్రాప్త్య ప్రాప్తి నటు అప్రాప్తస్య ప్రాప్తి పొందబడని దానిని పొందుట కాదు ఆల్రెడీ పొందబడియే ఉన్నదాని పొందుట ఆ విధంగా దాన్ని తెలుసుకోవాలి శ్రీకృష్ణ ఇంకొక మాట చెప్తే దీనికి శోభగా ఉంటుంది దీన్ని కంక్లూడ్ చేసే ముందు ఈ ప్రసంగాన్ని కంక్లూడ్ చేసే ముందు శాస్త్రము వ్యర్థము అనే ద్వైతులు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి చూరు మీద ఎక్కి గగ్గోలు పెడతారు అదిగో వీడు అద్వైతం చేసేసాడు దేవుడికి జీవుడికి తేడా లేదన్నాడు అప్పుడు ఇంకా భక్తికి స్థానం లేదు ద్వైతం లేనిదే భక్తి ఏమిటి ద్వైతం ఉంటే భక్తి కానీ ద్వైతం లేకపోతే భక్తి ఏమిటి అద్వైతంలో భక్తే ఉంటుంది కాబట్టి వీడు భక్తికి చోటు లేకుండా చేశాడు పోనీ ఆ జ్ఞానాన్ని అయినా అట్టి పెట్టాగా అంటే దాన్ని కూడా అట్టి పెట్టలేదు ఎందుకంటే బద్ధం బద్ధుడు లేడు ముక్తుడూ లేడు ఆ బంధము లేదు మోక్షం లేదంటే శాస్త్రాలు వ్యర్థం అయిపోయాయి శాస్త్రాలు నిర్వీర్యములైపోయాయి అని సూరు సూర్యు ఎక్కి దగ్గోలు వాళ్ళందరికీ తెలిసి ఇట్లాగా హయావిడి చేస్తారు ద్వైతులు పూర్వపక్షాల్లో అలా గట్టిగా రాసుకుంటారు ఆ పూర్వపక్షాల్లో సారం ఏమీ ఉండదు ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా గీతలో ఏమని చెప్పాడంటే అనాశీనోప్రమేయస్య అంతవంత ఇమే దేహా నిత్యస్వక్త శరీరిణ అనాశీనోప్రమేయస్ తస్మాత్ యుద్ధస్వ భారత అని ఒక శ్లోకం ఒకటి రెండో అధ్యాయంలో ఆరంభంలోనే ఉంది సో అనాశిన అప్రమేయస్య ఈ ఆత్మతత్వము ఇది వినాశము లేనిది అంటే కాలమునకు అతీతమైనది అని అర్థము అప్రమేయస్య అంటే ప్రమాణములకు అతీతమైనది ప్రమాణము అంటే కంటితో చూసి తెలుసుకునేది కాదు బుద్ధితో ఆలోచించి విమర్శ తెలుసుకునేది కాదు శబ్దము ద్వారా తెలియబడేది కూడా కాదు ఎందుకంటే అప్రమేయము అక్కడ భాష్యకారులు ఆ అంతవంత ఇమే దోహ దేహ అనే శ్లోకం దగ్గర పెద్ద భాష్యం ప్రసిద్ధమైన భాష్యమే మనం చదివేమది అక్కడ భాష్యకారులు ప్రసంగాన్ని లేవనెత్తారు ప్రమాణ గోచరము కాదు ఆత్మ అని అంటే ఇక్కడ అందుకోసం నేను ఆ ప్రసంగాన్ని మీకు ముందు పెడుతున్నాను ఆత్మ ప్రమాణ గోచరం కాదు అంటున్నావు కదా మరి ఆత్మవిద్య బ్రహ్మ విద్య అని ఉంది కదా ఇవి ఇవి ఆత్మస్వరూపాన్ని బోధిస్తాయని కదా అనుకుంటూ ఉంటా మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వే వచ్చి ప్రమాణ గోచరము కాదు అంటే మరి శబ్ద ప్రమాణానికి అది గోచరము గోచరము అంటే విషయము ఆబ్జెక్ట్ అవుతుందా అవ్వదా అని ఒక పూర్వపక్షాన్ని నేను ఏమంటారంటే అక్కడ నన్ను ఆగమైన ఆత్మా పరిచ్ఛిద్యతే నా అవును ఆగమము అంటే వేదము ఆత్మస్వరూపాన్ని ఇదమిత్తంగా చెప్తుంది కదా మరి దాని పేరే ఆత్మవిద్య కదా అంటే నో ఇదమిత్తంగా చెప్పదు మరేమిటి ఆత్మనహా స్వతసిద్ధత్వాది ఆత్మ అన్నది శాస్త్రం చెప్పిన తర్వాత సిద్ధిస్తుందా స్వతహాగా సిద్ధిస్తుందా స్వతహాగా సిద్ధిస్తుంది స్వర్గం అనేది శాస్త్రం చెప్పాక సిద్ధిస్తుందా స్వతహాగా సిద్ధిస్తుందా శాస్త్రం చెప్పాక సిద్ధిస్తుంది ఆ స్వర్గాన్ని చేరడానికి అజ్ఞష్టోమం కర్మ చేయాలి అనే విషయము శాస్త్రం చెప్పాక సిద్ధిస్తుంది స్వతహాగా సిద్ధించదు కానీ నేను ఉన్నాను అనేది ఆ సత్యము స్వతహాగా సిద్ధిస్తుంది శాస్త్రం చెప్పేగా సిద్ధించదు సిద్ధే సిద్ధే హ్యాత్మని ప్రమాతరి ప్రమిత్సో ప్రమాణాన్వేషణ భవతి ఇప్పుడు చూడండి ఈ లోకంలో దేన్నైనా మీరు డౌట్ చేయొచ్చు జగత్తు ఉందా లేదా ఇట్ ఈస్ ఎ డౌట్ యూ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ ఇట్ దేవుడు ఉన్నాడా లేడా అనేదాన్ని అనేక మంది అనేక రకాలుగా క్వశ్చన్ చేస్తారు సెంట్ థెరీసా సెయింట్ థెరీసా అని ఒక ఆవిడ ఉండేది కదా ఆవిడ ఆఖరి రోజుల్లో ఏమని చెప్పిందంటే ఆ భగవంతుడు ఉన్నాడా లేదా అని నాకు సందేహం వస్తుందని చెప్పింది ఆవిడేమో ముప్పై ఏళ్ళు ముప్పై దేవుడు అంటూ జనాలనే చెప్తూ ఉండేది ఏదో సేవాది కూడా బాగా చేసింది మంచి ఆవిడ నేను ఆవిడ వరవలా అంటలేదు కానీ లాస్ట్లో ఏమని చెప్పిందంటే ఇంత కష్టపడ్డా ఈ దేవుడు కోసం ఇంత కష్టపడ్డారు నేను ఆ దేవుడు ఉన్నాడా లేడా అని సందేహం కలుగుతోంది అని చెప్పింది అంటే దాని అర్థం ఏంటి దేవుడికి ఒక ఒక మోల్డ్ ఒకటి పెట్టి ఒక మూసలో దేవుణ్ణి పెట్టి మీరు ఇదే దేవుడు అని అనుకున్నప్పుడు ఆ మూసలో ఫిక్స్ అయి చేసిన దేవుడు ఉన్నాడే ఆ దేవుడు ఉన్నాడా అనే సందేహము ఆ దేవుణ్ణే ఆరాధిస్తూ దశాబ్దాలు కలిపిన వాళ్ళకు కూడా వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అలా ఉంటుంది ఎందుకంటే ఒక మూసలో పోస్తారు మీరు దేవుడు అంటే ఇలా ఉంటాడు మనం ఒక మూస ఒకటి ఫిక్స్ చేసి ఆరాధిస్తూ ఉంటే అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది ఉల్లాసంగా ఉన్నప్పుడు విశ్వాసం బలంగా ఉంటుంది ఇప్పుడు దాని రహస్యం అది సైకాలజీలో ఉన్న రహస్యం ఏంటంటే మీరు ఉల్లాసంగా ఉన్నప్పుడు దేనినైనా తేలితగా విశ్వసిస్తారు దేవుడైనా కావచ్చు ఇంట్లో వాళ్ళైనా కావచ్చు లేదంటే వాసు కావచ్చు అందరూ కావచ్చు ఉల్లాసం పోయి దాని స్థానంలో ఫ్రస్ట్రేషను దుఃఖము వచ్చేయనుకోండి అప్పుడు దేవుడి మీద దేవుడి మీద ఈ కుమారుల దేవుడు వీటి తస్తుంది ఉన్నాడా లేదా అని డౌట్ వస్తుంది తర్వాత ఇంట్లో వాళ్ళ మీద డౌట్ వస్తుంది భాష మీద డౌట్ వస్తుంది సమాజం మీద డౌట్ వస్తుంది ఎకానమీ మీద డౌట్ వస్తుంది పొలిటికల్ పార్టీస్ మీద అన్నింటి మీద డౌట్ వస్తుంది ఎందుకంటే హృదయం శీతలంగా ఉంటే జగత్ శీతలం భవే జగత్తు శీతలంగా ఉంటుంది లోపల తాపం ఉంటే మటుకు జగత్తంతా తాపంగానే భాషిస్తుంది ఈ ప్రిన్సిపుల్ దేవుడికి కూడా అన్వయిస్తుంది కాబట్టి జగత్తును డౌట్ చేయొచ్చు దేవుణ్ణి డౌట్ చేయవచ్చు కానీ డౌట్ చేయడానికి వీలు లేని ఒకటి ఉంది అదేమిటంటే అయామ్ అహమస్మిని డౌట్ చేయడానికి వీలు లేదు ఎందుకని డౌట్ చేయడానికి ముందే కూర్చు కూర్చుంటుంది అది అది వచ్చిన తర్వాతనే వీడు డౌట్ చేయడం ఉంటుంది అలాగే ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే చూడు ప్రత్యక్ష ప్రమాణం రావడానికి ముందు అహమస్మి ఉంది అనుమాన ప్రమాణం రావడానికి ముందు అహమస్మి ఉంది శబ్ద ప్రమాణం రావడానికి ముందుంది అహమస్మి వేదం ముందా నేను ముందా నేను ముందండి నేను ముందు తర్వాత వేదం కాబట్టి ఆ నేను ఇటు ప్రత్యక్షానికి కానీ అటు అనుమానానికి కానీ అటు శబ్దానికి కానీ గోచరము కాదు ఎందుకంటే నేను నాకే ఇవన్నీ వస్తాయి అని అంటున్నారు ఆయన నాకు ఈ పూర్వం ఇథమహమితి ఆత్మానమ్రమాయ నేను గీత భాష్యానికి ఉంటే చదువుతున్నాను నా సంతోషం కోసం చదువుతున్నాను మీరేమో చింత చేయకండి సో పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాలే ప్రవర్తతే ముందు అహమస్మి అని తనను తాను తెలుసుకుని తన ఉనికిని తాను తెలుసుకుని ఆ సచ్యస్వరూపం నుంచి ఇది ఉంది అది లేదు ఇది సత్యం అది అసత్యం అని వీడు విచారం మొదలు పెడతాడు ఆ సచ్యస్వరూపానికి ఈ శాస్త్రములు కానీ లేక ఈ ప్రమాణములు కానీ అవసరం లేదు అది స్వతసిద్ధమని శాస్త్రసిద్ధము కాదు అయితే మరి శాస్త్రాన్ని అవతల పారేయండి అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఏమిటి ఇంకా శాస్త్రం ఎందుకు అదిగో అదిగో చూసేవాళ్ళు అదిగో చూడండి ఇదిగో శాస్త్రాన్ని కిందకు పారేశాడు ఈ ఈ పొలిటికల్ డైలాగులు అవుతాయి ఏదో ఈయన మాట నువ్వు మాట అంటాడు నోటమ్మడ మాట అంటాడు తర్వాత మాట అందామంటే అదిగో చూసారా ఎవరు నచ్చుకున్నాడు చూసారా అని చుట్టూ పది కలిసి వాడిని డౌన్ డౌన్ డౌన్ డౌన్ అనిస్తాను అరే తర్వాత మాట ఇంకా అవ్వకుండానే అలాంటి డైలాగ్ అలాగ ఇంకా వేదాంతం అంటే అలా ఉండదు కదా అదిగో వాడప్పుడే శాస్త్రాన్ని కాదనేశాడు వేదవ్యాస మహర్షుణ్ణి కాదనేశాడు ఇది ఇదో ఇదో నింద అదిగో వేదవ్యాసుడిని కాదన్నాడు శంకరుడు వ్యాసుడికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ముఖ్యంగా ఈ ద్వైతులు చేసేటువంటి పెద్ద పెద్ద ఇది ఒకటి శంకరుడికి వ్యాసుడి మీద రెస్పెక్ట్ లేదు అంచేతన మనం వ్యాసుని యొక్క పంథవాళ్ళము శంకరుడు వ్యాసుని కూడా కాదంటాడు కాబట్టి శంకరుడు ఆయన్ని తీసిపారా ఇంత దెబ్బలాట అలా ఇంకా కంగారు తప్పు ఆయన తర్వాత పైమాట అంటున్నారు శాస్త్రంతు ప్రమాణం శాస్త్రం నేను అవసరం లేదని దానివల్ల ఉపకారం లేదని నేను అంటలేదు టూ అంది శాస్త్రం హ్యాస్ ఎ రోల్ టు ప్లే వాట్ ఈస్ ది రోల్ అప్రమేయము ఆత్మతత్వము అంటే వాట్ ఈస్ ది రోల్ శాస్త్ర హ్యాస్ టు ప్లే అతద్ధర్మాధ్యారోపణ మాత్ర నిమర్తకత్వేన ప్రమాణత్వం నటు అజ్ఞాత జ్ఞాపకత్వేన నీకు తెలియని తత్వాన్ని నీకు తెలుపుడు చేసి ఆ విధంగా కాదు ఆత్మ దగ్గరకు వచ్చేప్పటికీ ఆత్మ ముందే సిద్ధించింది కాబట్టి సిద్ధించని ఆత్మని సిద్ధింపజేసి శాస్త్రం ప్రమాణమైంది అనే మాట తప్పు మరి ఎందుకు శాస్త్రం చేసే పని ఏమిటి అంటే నీకు ముందే సిద్ధించి ఉండే ఆత్మస్వరూపముపై నీవు అజ్ఞానం చేత ఆరోపించినటువంటి అతద్ధర్మాలు అతద్ధర్మము అంటే దాని ధర్మం కాదు దాని మీద దాన్ని అతద్ధర్మము అంటారు లోకంలో కూడా అతద్ధర్మానికి అనేక ఎగ్జాంపుల్స్ చెప్తారు కాకి గుడ్డుని కోకిల గూట్లో పెడుతుంది కోకిల గుడ్డు కాకి గుడ్డు ఒక్కలాగా ఉంటాయి ఈ కోకిల సారీ రివర్స్ కోకిల గుడ్లని కాకి గూట్లో పెడుతుంది ఆ కాకి ఏమనుకుంటుంది మూడు గుడ్లో నాలుగు గుడ్లో పెడుతుంది ఇంకో గుడ్డు జైన్ అవుతుంది దానికి ఇవన్నీ నా గుడ్లు ఏమో అనుకుని పొరుగుతుంది ఈ కోకిల ఊరంతా ప్రచ పైనం చేసి వస్తూ ఉంటుంది తీరా గుడ్లు పొదిగిన తర్వాత అవి పైకి వచ్చిన తర్వాత రెండు నల్లగానే ఉంటాయి తన పిల్ల అనుకుని పోషిస్తుంది ఈ కాకి ఇంతట్లోకి వసంతకాలం వస్తుంది వసంతకాలం వచ్చేప్పటికీ దీని కోత కాకా అని ఉండదు పుహు పుహూ సో కాక ఈ శ్లోకం విన్నారా కాక కృష్ణః పికహ్ కృష్ణ కో భేదిక కాకయో కాకి అల్లగానే ఉంటుంది కోహిలాని అల్లగానే ఉంటుంది తేడా ఏముందండి వసంతకాలే సంప్రాప్తే కాక కాక పికః పిక వసంతకాలం రాగానే కుహు ఎప్పుడైతే కుహూ చేసిందో కాకి ఉలిక్కి పడుతుంది ఓ అర్థింత అసది దగ్గర ఎందుకు ఉందిరా ఇది ఆ గూట్లోంచి దాన్ని తరివేస్తుంది అప్పటికది ఏగిరి వెళ్ళిపోతుంది అంచేతనే కోకిలకి పరభృత్ అనే పేరు వచ్చింది ఇతరము చేత భరింపబడేవి సో ఆ విధంగా అతద్ధర్మం అలాగే లిప్స్టిక్ వేసుకుంటారు చూడండి లిప్స్టిక్ అతద్ధర్మం అత అతద్ధర్మమే కదా అధ్యారూపం అధ్యారూపానికి లిప్స్టిక్ దృష్టాంతం అలాగే పౌడర్లు అవి రాసుకుంటారు చూడండి అవి కూడా అధ్యారూపములే అక్కడ ఆ ధర్మం లేకున్నా ఆ ధర్మాన్ని ఆరోపించడం ఇవన్నీ ఫిజికల్ దృష్టాంత నెత్తికి జుట్టుకు రంగేసుకుంటే అది అతద్ధర్మాధ్యా రూపం నల్లగా ఏముండదు జుట్టు అసలు జుట్టే ఉండదు ఉన్న జుట్టు కూడా నల్లగా ఏమి ఉండదు ఏదో ఉంటుంది కానీ దానికి ఇంత రంగులు అవి వేస్తే నేను తగు చెప్పారు అదే ఎప్పటికప్పుడు నాకు ఆశ్చర్యం గాడ్రేజ్ అంటే క్యాబినెట్లు చేస్తారనుకునేవాడి నేను దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు థింక్ చాలా ఇన్నోసెంట్గా గాడ్రేజ్ అంటే ఏంటండి కుర్చీలు టేబుల్స్ క్యాబినెట్లు చేస్తారు కానీ వీళ్ళు వీళ్ళు గాడ్రేజ్ వాళ్ళు ఈ నెత్తికేసుకుని రంగు కూడా వాళ్ళు తయారు చేస్తారు ఏమి చిత్రంగా ఉండదు సో ఇవన్నీ కూడా అతద్ధర్మ అధ్యారోపములు ఫిజికల్ అలాగే ఆత్మస్వరూపం మీద వీడు వేసే అధ్యారో అహం పిత అహం మాత అహం భ్రాత ఆల్ ఆఫ్ ఎయిట్ నెత్తికి జుట్టుకు రంగు వేసుకున్నారు అవి ఏమీ ఆత్మస్వరూపంలో భాగం కాదు వీడు అవన్నీ సత్యం అనుకుని కూర్చుంటాడు కాదు నాయనా అవి సత్యము కాదు నీవు నీ స్వరూపంలో ఇవేమీ భాగం కాదు అయితే ఇంక రేపటి నుంచి ఇంట్లో వాళ్ళకి పోయిన అలా కాదయా ఆ పనులన్నీ చేస్తూ ఉండు కానీ నీ స్వరూపంలో ఏది భాగం కాదని తెలుసుకో ప్రేమించవద్దని శాస్త్రం చెప్పదు ప్రేమించమనే చెప్తుంది ప్రేమ వేరు ఆసక్తి వేరు అని ఈ విధంగా ఇంతటి సత్యాన్ని బోధించటం కోసం శాస్త్రం వచ్చింది తప్పిస్తే ఆత్మస్వరూపము ఇది అని చెప్పడం కోసం రాలేదు కాబట్టి శాస్త్రానికి ఇవ్వవలసిన స్థానాన్ని శాస్త్రానికి ఇవ్వటము దాని గురించి మీరేమీ చెంత చేయాల్సింది లేదు అని ఇది పూర్వ శ్లోకార్థము ఇంతవరకు నేను చెప్పింది గడచన శ్లోకము యొక్క సారకం ఏమంటే ఇది చాలా విచిత్రంగా ఉంది శాస్త్రము నిషేధముఖంగా ప్రమాణం అవుతుందని తప్పిస్తే అన్వయముఖంగా ప్రమాణం కావటం లేదు వాస్తవమైన బద్ధుడు లేడు వాస్తవమైన ముక్తుడు లేడు ఇది చాలా చిత్రంగా ఉందే ఇలా ఎందుకయిందంటారు అసలు హేతువుటి దీనికి అంటే భావై రసద్ధిహి ఏ వాయం అద్వయనచ కల్పిత సో చూడండి మీరు ఏ ఏ భావములను కల్పించుకుని అధ్యారోపణం చేసుకుంటున్నారో అవి ఏమీ కూడా వాస్తవంగా ఉన్నవి కావు విచారం చేస్తే తెలుస్తుంది విచారం చేస్తే ఇప్పుడు నేను ఉన్నాను అని వీడు ప్రసన్నమైన మనస్సుతో స్వచ్ఛమైన మనస్సుతో విచారం చేయాలి రాగద్వేషాలతో కూడిన మనస్సుతో కనుక విచారం చేసినట్లయితే వాడు ఈ తత్వాన్ని తెలుసుకోలేకపోతాయి రాగద్వేషాలు ఉండకూడదు రాగద్వేషాలకు అతీతమైన మనస్సుతో కనుక విచారం చేసినట్లయితే మీకు జగత్తు యొక్క తత్వం బాగా తెలిసిపోతుంది తన స్వరూపం కూడా తెలిసిపోతుంది మీరు ఆహో ఆలోచించి చూడండి రాగద్వేషాలని పూర్తిగా కట్టుబే కట్టి పెట్టేసి ఈ జగత్తు ఏమిటి అని పరిశీలించారు అనుకోండి సపోజ్ మీరు పరిశీలించారు అనుకోండి వాట్ ఈస్ దిస్ వరల్డ్ అని పరిశీలిస్తే ఈ జగత్తులో మీకు రెండు దోషాలు కొట్టొచ్చినట్టుగా కనపడతాయి రాగద్వేషాలు లేకుండా చూస్తేనే ఒక దోషం ఏమిటంటే ఈ జగత్తులో ఏది స్థిరంగా ఉండదు అన్నీ మారిపోతూ ఉంటాయి కాబట్టి ఈ జగత్తు క్షణికము అనే దోషం కనపడుతుంది ఇది క్షణికము దేన్ని పట్టుకుందా ఉన్నా కూడా అది అలా చేతికి దొరికినట్టే దొరికి పోతుంది ఇది క్షణికము తర్వాత ఇంకో దోషం ఏమిటంటే జగత్తులో ఏది కూడా సత్యం కాదు యథార్థం కాదు యథార్థంలా అనిపించుతుందే కానీ ఏది యథార్థం కాదు ఇది సత్యము కాదు ఇది అశాశ్వతము అని ఈ రెండు దోషాలు జగత్తు యొక్క దోషాలు మనం గుర్తుపట్టాలి అది పట్టడం కూడా కష్టమేం కాదు కానీ ఒక ప్రీ కండిషన్ అదేమిటంటే రాగద్వేషాలు ఉండకూడదు రాగద్వేషాలు లేకుండగా మీరు జగత్తును పరిశీలిస్తే జగత్తు మిథ్యా అండ్ ఇట్ ఈస్ క్షణికము అని స్పష్టంగా తెలుసుకుంది అలాగే అదేవిధంగా రాగద్వేషాలు తన హృదయంలో లేకుండగా నేను ఉన్నాను వాటామాయి అని కనుక వీడు చక్కగా పరిశీలించినట్లయితే తన గురించి తాను చేసుకున్న భావనలన్నీ కూడా కల్పితములు అని తెలుస్తుంది ఎన్ని భావనలుంటే అన్నీ కల్పితములే ఉదాహరణకి పీపుల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫన్నీ సూపరింపోజిషన్స్తో ఉంటారు ఉదాహరణకి నేను కోనసీమ వాడను కోనసీమ అని ఒక ప్రాంతం ఉంది ఒక గోదావరి యొక్క లంకలన్నీ కలిపి ఆ ఐలాండ్ బిగ్ ఐల్యాండ్ దట్ ఈజ్ కాల్డ్ కోనసీమ ఆ కోనసీమ అని ఏదో ఏదో సీమ అంటే ఆ ప్రాంతానికి సీమ అంటారు రాయలసీమ కోనసీమ సో అన్నిసీమలు ఒకటే పంచభూతాలు ఏ సీమైనా పంచభూతాలే దాని మొహం మీద రాసే ఉండదు రాయలసీమ అని రాసి ఉండదు రాయలసీమ అని రాసి ఉంటే బోర్డు పెట్టక్కర్లేదు రాయలసీమ వెల్కమ్స్ యూ అని బోర్డు ఎందుకు పెట్టడం దాని ముఖం మీద రాసి ఉంటే అలా బోర్డు ఎందుకు పెట్టడం దాని ముఖం మీద ఏం రాసి ఉండదు అంతా ఇసక లేకపోతే ఎండ లేకపోతే చెట్టు చేమ అలా అలాగే పంచేభూతాల కింద ఉంటుంది కోనసీమ అయినా అలాగే ఉంటుంది రాయలసీమ అయినా అలాగే ఉంటుంది దీంట్లో నేను ఫలానా దానికి చెందిన వాడను హూ టోల్డ్ యూ వట్ ఈస్ దాట్ వాట్ దట్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ అంత అసందర్భపు ఊహదే కానీ కొట్టు కానీ మనిషి తన మీద అలాంటి అధ్యారోపం చేసుకుని ఆ అధ్యారోపానికి దాన్ని బాగా పెద్దచ్చేసి భూతద్ధంలో చూసి దాన్ని పెద్దచ్చేసి దానికి పట్టం కట్టేసి అదే పరమసత్యము అదే దేవుడు అన్నట్టుగా చేసి తను కష్టపడిపోతూ ఊళ్ళో వాళ్ళందరినీ కష్టపెట్టేస్తూ హింసకి వెళ్ళిపోతా ఎంత గడబిడ చేస్తాడు మనిషి ఒక కల్పితమైన ఆరోపాన్ని బాగా ముందు తీసిపోయి చేసేటువంటి గడబిడ ఇంత అంత కదా ప్రాంతీయతత్వం అలాగే కులతత్వం వర్ణతత్వం వర్ణము కులమో ఏవో రకరకాల మత వర్గ ఈ రకంగా జెండర్ జెండర్ కావండి నేను ఉన్నాను దాంట్లో జెండర్ ఏ ఉంటుందండి అహమస్మిలో జెండర్ ఏ జెండర్ ఈజ్ అ ఫిజికల్ ట్రైక్ట్ కదా అది ఆ చిత్తిలో ఎరుకలో జెండరే ఉంటుంది అన్ని జెండర్లు దాంట్లోనే ప్రకాశిస్తాయి వీడు దేహ దేహ ధర్మాన్ని అధ్యారోపణం చేసుకోకుండా జెండర్ ఎక్కడి నుంచి వస్తుంది సో ఈ విధంగా ఎన్ని అధ్యారోపాలను వీడు చేసుకోవడానికి అవకాశం ఉందో అన్నీ చేసుకుంటాయి మీరు రాగద్వేషాలని ప్రక్కనబెట్టి మీరు పరిశీలించగలగా సపోజ్ కోనసీమ కోనసీమ రీ కోనసీమ రీఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ అనుకోండి నేను అప్పుడు నేను కోనసీమ వాడినవునా కాదా అని పరిశీలించే ఛాన్సే ఉండదు నాకు ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎగ్జామినేట్ ఎందుకని ఆల్రెడీ హ్యావ్ ఘాట్ ఎ ఫిక్సేషన్ ఇంకా ఫిక్సేషన్ని కదల్చడానికి వీరు దాన్ని సిమెంట్ వేసేసి బిగించేసినట్టుగా బిగించేస్తే ఇంకా దాన్ని ఎగ్జామించేసే ఛాన్సే ఉండదు అంచేతనే రాగద్వేషములు లేకుండా మీరు పరిశీలించగలిగితే సపోజ్ నేను క్షత్రియుడిని నేను వైశ్యుణ్ణి అంటే ఇలాగంటే పెద్ద ఆగ్రహం పెట్టేసుకుని దాని దాని మీద వాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ఆగ్రహం బేసిస్ మీద వాడిని అరే ఆత్మస్వరూపంలో క్షత్రియత్వం లేదురా వైశ్యత్వం లేదురా అంటే వాడికి ఏమనిపిస్తుంది అదిగో ఈజ్ యాంటీ క్షత్రియ అనుకుంటాడు లైక్ దాట్ ఆ రాగద్వేషాలు అలా ఉంటాయి రాగద్వేషాలు లేకుండా మీరు పరిశీలించగలిగితే ఈ సర్వము ఆత్మస్వరూపం మీద చేసుకునే ప్రతి అధ్యా రూపము మిథ్యా అని తెలుస్తుంది అది వస్తుత ఆత్మ అద్వయము ఆత్మ చైతన్యం తప్ప మరొకటి లేదు ఈ విషయాన్ని మనం చాలా విస్తారంగా చూస్తూ ఉన్నాము కానీ మనస్సు ఏం చేస్తుందంటే అది అసద్భి భావై లేనటువంటి తత్వాలకి ప్రాణప్రతిష్ఠ చేసి పెడుతుంది వాటికి ప్రాణం పోస్తూ ఉంటుంది ఉదాహరణకి మైండ్ ఉన్నప్పుడు ఉన్నవి మైండ్ లేనప్పుడు లేనివి అని కనుక మీరు నిరూపిస్తే అవి మైండ్ చేత క్రియేట్ చేయబడినవేను నిర్ధారితమైపోతుంది ఉదాహరణకి మైండ్ లేనప్పుడు దేహము జగత్తు ఈ రెండు మైండ్ ఉన్నప్పుడు మాత్రమే దేహము జగత్తు అనే రెండు వస్తాయి అంటే ఆ చిత్రం ఏంటంటే ఆ మనస్సు అది ఎలాగ ప్రవర్తిస్తుందంటే ఒకవైపు అదే దేహ దేహాధ్యాస కలిగిన వ్యక్తి అవుతుంది మరోవైపు అదే మనసు జగత్తు అవుతుంది ఇప్పుడు ఈ జగత్తును నేను చూస్తున్నాను చూస్తున్నానంటే మనస్సు చేత చూస్తున్నా కదా మనస్సు లేకపోతే జగత్తు నేను చూస్తారు మనస్సు ఉండాలి మనస్సును బట్టే ఇంద్రియాలు చూస్తున్నాను ఇప్పుడు మనస్సుతో చూసి నేను చూస్తున్నాను జగత్తు ఇప్పుడు రెండు ప్రశ్నలు ఈ చూసే నేను మనస్సులో ఉన్నానా మనస్సు బయట ఉన్నానా మనస్సులోనే ఉన్నాను దేహాధ్యాసను బట్టి వచ్చిన మనస్సు మనస్సులో ఉన్నాను నేను ఈ నా చూడబడే జగత్తు మనస్సులో ఉందా మనస్సు బయట ఉందా మనస్సులోనే ఉంది అంటే అర్థమేంటి మనస్సులో ఉండే ఒక హిస్స హిస్స అంటారు మనస్సులో ఉండే ఓ భాగము ఒక అంశము ద్రష్ట్ మరో అంశము దృశ్యమైంది అని మనసు మనస్సు విలీనమైపోతే ఏమవుతుంది రెండూ పోతాయి మనసు వస్తే రెండూ వస్తాయి కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నిర్ధారణ చేస్తాము అంటే ఈ జగత్ అనేది మనస్సు యొక్క సృష్టి ప్యూర్లీ సబ్జెక్టివ్ దీంట్లో ఆబ్జెక్టివిటీ అని సత్యత్వము ఇలాంటివి లేవు ఈ మనస్సు మనస్సు లోపల ఎన్గల్ఫ్ అయి ఉన్నది మనస్సు లోపల అలా పట్టబ పట్టుకొనబడి ఉన్నది జగత్ మీరు ఏదైతే అంటున్నారో అది మీ మనస్సులోనే ఉన్నది తర్వాత ఆ జగత్తులో ఉండే విభాగములు మీకు ఏవైతే కనపడుతున్నాయో ఇది సుఖము ఇది దుఃఖము ఇది గుడ్ ఇది బ్యాడ్ అనే విభాగములు ఏవైతే కనపడతాయో ఈ విభాగములన్నీ కూడా ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్లోనే ఉన్నాయి మైండ్ ఈజ్ ఫ్రాగ్మెంటరీ డివైడ్ చేయటానికి అలవాటు పడి ఉంటుంది మనస్సు అందుకోసం వచ్చే డివిజన్స్ లేకపోతే డివిజన్స్ ఏం లేవు మనస్సు యొక్క ఆ డివిజివ్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వచ్చాయి ఇప్పుడు సమాజం ఉంది సమా ఎలక్షన్స్ లేవనుకోండి జస్ట్ ఇమాజిన్ ఎలక్షన్స్ లేవు రాజకీయ నాయకులు లేరు అక్కడ ఆ సమాజంలో డివిజన్స్ ఉంటాయా ఉండవు అందరూ కలిసిమెలిసి ఏదో వాళ్ళు బతుకుతూ ఉంటారు కానీ ఎలక్షన్ వచ్చి రాజకీయ నాయకులను వస్తే బీసీలు ఓసీలు మతం ఈ మతం ఆ మతం అని చేయాలో అన్ని మొక్కలు చేసి పెడతారు మనస్సు అని మై మై ఇట్ ఈస్ మైండ్ ఈస్ లైక్ దాట్ రాజకీయ నాయకుల్ లాట్ ఇస్ మైండ్ అది గుడ్ బ్యాడ్ సుఖ దుఃఖ అన్ని రకాల డివిజన్స్ని అది క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఫ్రాగ్మెంటరీ మైండ్ యొక్క లక్షణమే ఖండితంగా థింక్ చేయటం తర్వాత మనస్సు చేత కల్పించబడినటువంటి ఈ జగత్తు దాని ఎందు ఏ రకమైన స్థిరత్వం శాశ్వతత్వంగాని ఉండదు అది టెంపరీగా ఉంటుంది జగత్తు తర్వాత వీడు జగత్తు జగత్తు అంటాడు అది వ్యక్తికంటే వ్యక్తి నిరపేక్షంగా ప్యూర్ ఆబ్జెక్టివ్గా ఉండదు అది వ్యక్తి సాపేక్షంగా సబ్జెక్టివ్గా ఉంటుంది అది ఎంత సబ్జెక్టివిటీ అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది థర్టీ డిగ్రీస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం థర్టీ వచ్చింది అనుకోండి హైదరాబాద్లో మనం అందరం ఏమంటామంటే అబ్బా సమ్మర్ వచ్చేసింది ఎంత హాట్ అయిపోయిందో అంటాం ఆ తర్వాత థర్టీ నైన్ నుంచి రెండు డిగ్రీలు తగ్గుతుంది అది థర్టీ సెవెన్ వస్తుంది ఈసారి ఒక్కసారిగా ఏదో వర్షం ఏదో పడుతుంది ఆ మొన్న ఒక్కసారిగా జంప్ చేస్తుంది ఆ జంప్ చేయడంలో ఫార్టీ టూకి జంప్ చేస్తుంది అప్పుడు మనకి తెలిసి వస్తుంది అబ్బా ఏమయ్యండరా ఆ తర్వాత థర్టీ నైన్కి వస్తుంది మళ్ళీ ఫార్టీ నుంచి ఇప్పుడు ఏమంటాం మనం అమ్మయ్యా చల్లబడింది రా ఇప్పుడు ఈ థర్టీను థర్టీ నైన్ అన్నది ఇది ఈజ్ ఇట్ హాట్ ఆర్ ఈజ్ ఇట్ కోల్డ్ వాట్ ఈజ్ ఇట్ ప్యూర్లీ సబ్జెక్టివ్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నన్న అది ఏది కాదు అది వీడి సబ్జెక్టు వీడి స్కిన్ ఆ స్కిన్ వెనకాల ఉండే మనస్సు చేత అది ఒక అదే ధర్తి ఒకప్పుడు అనుకూలంగాను ఇంకొప్పుడు ప్రతికూలంగాను భావింపబడుతూ ఉంటుంది ఈ జగత్ అంటే అంతే ఎందుకండి వాడు నా మిత్రుడు అని అన్నవాడు వాళ్ళకి వేడికి ఏదో పడకపోతే ఎంత దెబ్బలాట్లు ఎంత విరోధాలు వచ్చేస్తాయంటే మామూలు శత్రువులు కూడా అంత శత్రుత్వాలు ఉండవు అలా తయారైపోతుంది అంత మైండే ఇట్ ఈస్ ఆల్ ద మ్యాజిక్ ఆఫ్ ది మైండ్ ద క్యాచ్స్ ఇన్ ది మైండ్ మైండ్ తప్పిందేమి వాస్తవంగా బయట శత్రువు లేడు మిత్రుడు లేడు కాబట్టి మీరు జగత్ ఇట్ ఈస్ ఎంటైర్లీ పెర్స్ తర్వాత ఈ జగత్ అదేదో ఠోస్ అంటే సమ్ సాలిడ్ రియల్ వరల్డ్ అని మీరు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే అలాగేమీ లేదు జగత్ అనేది ఇట్ ఈస్ హ్యాంగింగ్ బై ద్రెడ్ ఆఫ్ మెమరీ మెమరీ ఆ కాన్షియస్ మెమొరీ అన్కాన్షియస్ మెమొరీ షార్ట్ రేంజ్ మెమరీ లాంగ్ రేంజ్ మెమొరీ ఆ మెమొరీ మీద ఆధారపడి ఉంటుంది జగత్ ఇప్పుడు నేనున్నాను ఈ నేను అనే వ్యక్తి ఏ హిస్టారిక్ సెల్ఫ్ ఆ వ్యక్తికి ఒక హిస్టరీ ఉంది ఈ హిస్టరీ ఎక్కడుందండి ఎక్కడుందో ఈ హిస్టరీ ముక్కుకుందా చెవుకుందా చేతికుందా కాలుకుందా ఎక్కడుందో హిస్టరీ histories in the memory memory tis pakkana padite you are not a historic self people write biographies uh, raisthar biographies raistharu athe tamay raischestuntaru autobiography yela abesis meda rasadu biography raayinchaad ankonde athe autobiography raaskunnadu ankonde abesis meda rasadu nenu atma swaroopamu it is historic it is a flow in time ప్రవాహంలో ఒక కాలంలో ఒక ప్రవాహం అది ఇట్ ఈస్ ఎ టైమ్ బౌండ్ అనే బేసిస్ మీద వీడు బయోగ్రఫీ రాస్తాడు నా వాట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ బేసిస్ ఇట్ ఈస్ ఇస్ ఇట్ నాట్ ఎ ఫాల్స్ ప్రమిస్ అటర్లీ ఫాల్స్ ప్రమిస్ ఇట్ ఈస్ ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు వేరే సంగతి అటర్లీ ఫాల్స్ ప్రమిస్ నేను ఒక హిస్టారిక్ వ్యక్తిని హిస్టారిక్ సెల్ఫ్ అని వాడు భ్రమపడి బయోగ్రఫీ రాయిస్తాడు అయితే ఆటో బయోగ్రఫీ రాసుకుంటాడు what kind of a gyani he is he is an agyani aina deha tyagam chesin tarvata aina bhaktulu raseru aa sandarbham leru aina swayanga raayinkunnadu ante athe avaldana anchor ichi raayinchi puthunnaadu ante he just missed the whole point endukante nee biography is is false dantlo emi satyam ledhi adi purely personal it is adi memory tappa inkem ledhu అంచేతనే ఒక్క మాటలో చెప్పాలంటే మనము మనము ఒక కళ ఒక స్వప్నంలో బతుకుతున్నాం ఈ స్వప్నానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు మానవ జీవితము ముద్దు పేరు ఈ స్వప్నం కూడా ఎలాంటిదంటే అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఈ స్వప్నంలో ఓ క్షణంలో సుఖం ఉంటుంది మరో క్షణంలో దుఃఖం ఉంటుంది ఎవర్ చేంజింగ్ డ్రీమ్ యు కాల్ ఇట్ లై ఆ విధంగా ఇంతటి కాల్పనిక ప్రపంచంలో జీవిస్తూ ఆ బేసిస్ మీద ద్వైతము సత్యము అని ఆ బేసిస్ మీద తన మీద వేసుకున్న అధ్యారూపములు సత్యము అని వీడు అనుకుంటాడు ఇదంతా కూడా భ్రమ అద్వయనచ కల్పిత ఎవడు కల్పించేవాడు ఎవడు ఇదో ద్వైతుల పూర్వపక్షం ఇప్పుడు ఆత్మే బ్రహ్మన్నారు కదా ఓకే మరి జీవుడు కల్పితుడు కదా ఎవడు కల్పించాడు బ్రహ్మే కల్పించాడు Yes ఎస్ బ్రహ్మే కల్పించాడు ఎస్ సో అద్వయ భావాప్యద్వయన ఇవ మనం చూసాం ఆత్మనా ఆత్మా కల్పిత ఇప్పుడు ఎవడో ఇంకోహుడు ఎక్కడ ఇంకోహుడు ఎక్కడి నుంచి కల్పించినవాడు ఆత్మ కాదు అంటే ఈ కల్పించినవాడు ఎవడు ఇవన్నీ ద్వైతుల పూర్వపక్షాలు ఇదంతా మనం చూసాం సో ఈ కల్పన అంతా కూడా ఆత్మస్వరూపమునందే భాసిస్తూ ఉంటుంది చూడండి ఇవి అసత్యములోనే స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది భాష్యకారులు ఏమంటారో చూద్దాము యథాజ్వా అసద్భి సర్పధారాది అద్వయ రజ్జుద్రవ్యేణ సత అర్ప ఇం ధారా దండోయ రజ్జుద్రవ్యమేవ కల్ప్యతే ఇదే దృష్టాంతం రజ్జు సర్ప దృష్టాంతం రజ్జు సర్ప దృష్టాంతం ఇప్పుడు ఇంతకుముందు ఒక సార్లు ఇరవై సార్లు అనుకున్నాం అని భాష్యకారులు చాలా అందంగా ప్రజెంట్ చేశారు ఏదో మొట్టమొదటిసారి చెప్తున్నట్టుగా చెప్తున్నారు దాంట్లో ఆ ఫ్రెష్నెస్ కూడా తీసుకొచ్చారు ఆయన ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఏమిటి ఉన్నది రజ్జుద్రవ్యము తప్ప ఇంకేమీ లేదు త్రాడు అనే ఒక మ్యాటర్ ఒక మెటీరియల్ థింగ్ ఇస్తే రజ్జుద్రవ్యం ఉంది రజ్జుద్రవ్యేణ సత రజ్జుద్రవ్యం ఉంటూ ఉంటే వీడి కల్పనలు ఎలా ఉంటాయి అనేక కల్పనలను చేస్తారు సర్పం అనే ఒక కల్పన వస్తుంది ధార అంటే నీరు అలాగా ఒక ధార కింద ఎవరో పోసిపెట్టారు అనే ఒక కల్పన వస్తుంది లేకపోతే భూ అంటే అక్కడ నేల పగిని ఒక గీత కింద వచ్చింది అని వీడికి కల్పన వీడి సిమెంటు ప్లాస్టరింగ్లు చేసినవన్నీ పగులుంటాయి అలాగే వీళ్ళు కూడా పగిలిందేమో అని అనుకుంటాడు ఆ రజ్జువుని చూసి ఎవడి సంస్కారం వాడిది ఎక్కడ పాములు ఉండను కల్పనలు అనేకం వాస్తవంగా ఉన్నదేమిటి ఒక్కటి ఒకే ఒక రజ్జుద్రవ్యం ఉంటుంటే అనేకములైనటువంటి కల్పనలు ఈ కల్పితములైనవి ఇవి ఉన్నవంటారా లేనివంటారా అసద్భి లేనివి అలాగే భావైరసద్భి అయం ఆత్మా అది దృష్టాంతం ఏమంటే ఇప్పుడు కల్పితములు ఎవడు కల్పించాడు వీడి కల్పించిన వాడు ఒకడు ఉండాలి కదా కల్పించిన వాడు ఒకడు ఉంటే వాడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉండాలి కదా తల్లిదండ్రులు ఉండాలంటే తాతాను అమ్మ ఉండాలి కదా ఇంకా ద్వైతం ఎలా కుదురుతుంది ఇది ద్వైతుల పూర్వపక్షం మోస్ట్ యూజ్లెస్ పూర్వపక్షం మీరు అదృష్టవంతులు మీకు ఈ సంస్థలు ఏం లేవు ఇప్పుడు ల్యాండ్ కొని దున్ని చుట్టూ కంచె కట్టి మామిడి మొక్క పోసి పాతి నీళ్లు పోసి కాయలు కాసేదాకా ఆగి తెరా కాచిన తర్వాత దాన్ని ఎక్కడో గడ్డిలో పెట్టి అంటే పండి ముగ్గిట్లో చేసి ముగ్గిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఓ లేబు లేసిస్తే మీరు రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి తినేస్తారు ఇవన్నీ ఎవడో చేయాలి కదా అంచేత స్వామీజీ ద్వైత పూర్పక్ష ద్వైతులు ఏదో అంటూ ఉంటారని మీరు అలా కంగారు పడద్దు మరి అవన్నీ చేశాను కాబట్టి నాకు అలాగా ఉంటుంది అనమాట అది అవన్నీ చూసి చూసి ఉన్న మీదట ఈ ఈ లోకంలో ఉండే అవివేకాన్ని చూస్తే అలా చాలా అనిపిస్తుంది అలా చెప్పాలని అలాగే వస్తుంది చెప్పాలని ప్లాన్ చేసి చెప్పిది ఏం అలా వస్తుంది ఆ వాక్ అలా ఆ ప్రవాహం అలా ఉంటుందంటే కాబట్టి ద్వైతులు ఎవడు కల్పించాడు ఆత్మా సత్యము ఆత్మయో అనాత్మ అధ్యారోపణ చేసాడు ఈ అధ్యారోపణ చేసిన వాడు దేవుడా జీవుడా అమ్మ ఎంత ప్రశ్న అడిగాను అని వాడు సెల్ఫ్ కంగ్రాచులేటర్ అయ్యి అదే పోవాయా ఏం చెప్తావు అక్కడ ఉన్నదే రజ్జు ఉంది రజ్జు ఉంటూ ఉండగా కల్పనలు ఎన్న వచ్చాయి డజన్ వచ్చాయి అలాగే ఆత్మ ఉంటుంది హండ్రెడ్ కల్పనలు వస్తాయి ఉన్నదే ఆత్మ దాన్ని దేవుడన్ను నువ్వన్నా అదే జీవుడ నువ్వన్నా అదే పుణ్యాత్ముడన్నా అదే పాపి అన్నా అదే అన్నీ అదే ఉన్నదే ఆత్మ ఎలాగైతే రజ్జు ఒక్కటే ఉండగా ఎన్ని కల్పనలు వచ్చాయో ఆ విధంగా చూడండి మనం చూసి మనం జీవిస్తూ మనం నిత్యం వ్యవహరిస్తూ ఈ జగత్తు చాలా ఆకర్షణీయంగా చాలా రుచికరంగా ఉంటుంది దానికి అలా ఉంటుంది ఒకప్పుడు అలా ఉంటుంది ఒకప్పుడు చాలా మనకుండే ఉత్సాహాన్నంతా చంపేసి నీరు కార్చిట్లా కూడా ఉంటుంది ఏమండీ అలాగా ఆకర్షణీయంగా చాలా ఉల్లాసంగా ఉన్నప్పుడు కూడా ఓకే లెట్ ఇట్ బి సో కానీ ఒక్క క్షణం కూడా మనం మర్చిపోకూడని సత్యం ఒకటి కలదు ఎన్నడూ మరిచిపోకూడదు అదేమిటంటే ఈ జగత్తు ఎంత ఆకర్షణీయంగా ఎంత దృఢంగా ఉన్నట్లు ఎంత గట్టిగా ఉన్నట్లు కనబడుతున్నా కూడా అది సత్యము కాదు అది ఒక కళ దేర్ ఇట్ ఈస్ కల్లా ఈ విషయాన్ని ఎన్నడూ విస్మరించరా ఈ విషయాన్ని మీరు విస్మరించారా బస్ ఫస్ట్ గాయా దొరికిపోయారంటే ఇంకా మళ్ళీ బయటపడలేరు దాని గురించి శ్లేష్మంలో పడ్డ ఈ గాను ఓ స్వామితో ఒకటి ఉంది అలాగా అంటే ఇంకా దానికి ఆ ఈగ అది ప్రాణాలతో బయటపడడం కష్టం పారకంగా సంసారంలో వాడు ఇరుక్కుపోయాడంటే అది సత్యం అనుకుని భ్రమపడే దాంట్లో ఇరుక్కుపోయాడంటే దాంట్లో వాడు గిలగల కొట్టుకుని ప్రాణాలు విడిచిపెడతారండి హజ్ నో ఎస్కేప్ అనమాట అంతటి అంటే అసత్యాన్ని సత్యం అనుకోవటంలో అంత ప్రమాదం ఉంటుంది తర్వాత మన మనం ఏమనుకుంటామంటే ఆత్మకి చెప్పటానికి ఏమీ లేదు కదా ఆత్మ గురించి యథమిత్తంగా చెప్పడానికి ఏమీ లేదు కదా కాబట్టి అది సత్యం కాదు కదా అనుకుంటారు చూడండి మీరు నోటితో చెప్పారు అంటే నా కేవలం అది నామం మాత్రమే నామము నా ఇప్పుడు మీ మీరు ఏ జగత్తు సత్యం అంటున్నారో ఆ జగత్తులో నోటితో చెప్పడానికి వీలులేనిది ఏదైనా ఉన్నదా ఉండదు ది అన్స్పోకెన్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ఇన్ యువర్ వరల్డ్ మీ వరల్డ్లో ఏదైనా ఉంది అంటే అది మీరు వర్ణించదగ్గదే ఉంటుంది మీరు వర్ణించలేనిది మీ జగత్తులో ఉందా లేదు కాబట్టి మీరు వర్ మీరు ఉంది అనేది ఏన్నైతే అంటున్నారో మీ జగత్తు యొక్క ఎగ్జిస్టెన్స్ అది అది మీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంది అండ్ వాట్ ఎవర్ డజెంట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్ ఇట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ఇన్ యువర్ వరల్డ్ వాట్ ఏ ఫన్నీ వరల్డ్ ఇట్ ఈస్ మీరు జగత్తు మీ జగత్తులో ఏ ఏమున్నాయని మీరు లిస్టు రాసుకుంటే ఆ లిస్టులో ఉన్నదే మీ జగత్తులో ఉంటుంది ఆ లిస్టులో లేనిది మీ జగత్తులో ఉండదు అంటే అర్థం ఏంటండి మీ జగత్తు అది నామరూపాత్మకమైన జగత్ అయిపోలేదు అది ది అన్స్పోకెన్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ఇన్ యువర్ జగత్ వాట్ కైండ్ ఆఫ్ జగత్ ఇట్ ఈస్ కాబట్టి అది కల్పితము అండ్ వెర్బల్ వరల్డ్ అంటారు వెర్బల్ వరల్డ్ మీకు ఆశ్చర్తిగా అంటే మీరు లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కూర్చుని విజయవాడలో ఈ పార్టీ ఉంది ఆ పార్టీ ఉంది ఆ రెండు పార్టీలకి ఘోరాతిఘోరమైన డెవలప్ ఫైట్ అయిపోతుంది బాగా క్లైమాక్స్ వచ్చేసింది బాగా పెద్ద ఇంటెన్స్ కంటెస్ట్ వచ్చేసింది అని వాడు వార్త చెప్తాడు మీరు ఇక్కడ కూర్చుని అబ్బా అద్భుతమైన కంటెస్ట్ నడిచిపోతోంది మీరు అనుకుంటారు మంచిది వెంటనే రైలు ఎక్కి విజయవాడ స్టేషన్లో దిగి రోడ్డు మీదకి రండి ఏమి కంటెస్ట్ నడుస్తుంది చూడండి ఏ ఏ ఎక్కడ నడుస్తుంది ఏం చూడండి ఈ లుక్ అయి కనబడుతుంది మీకు ఎవాళ్ళ పనిలో వాళ్ళు హడావిడిగా ఇటు అటు పరుగులు తీస్తూ కనబడతారు అంటే ఏమిటి ఆ వెర్బల్ వరల్డ్ ఒకటి ఉంటుంది ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వెర్బల్ వరల్డ్ని క్రియేట్ చేస్తారు మీకు ఈ మీడియా వాళ్ళు యుద్ధ దెబ్బలాట్ల మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తారు మన మన్మోహన్ సింగ్ గారిని అడిగారు మీకు అపోజిషన్ పార్టీకి అసలు ముఖముఖాలు చూసుకోవడానికి మాట కూడా మాట్లాడుకుంటూ కూడా లేదు కదా అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగారు అడిగితే ఆయన అన్నారు అలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నవాడివి నువ్వే దాన్ని సృష్టించిన వాడివి నువ్వే అటువంటి పరిస్థితి ఏం లేదు మేము మామూలుగానే ఉన్నాము ఎలక్షన్ ఉన్న తర్వాత సమ్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం చాలా సహజం అటువంటి పరిస్థితి ఏం లేదు మేమందరం కలిసి పనిచేస్తాం వీళ్ళు ఒకరుగా చెప్పాడే హీ తోల్డ్ ది ట్రూత్